సంఖ్య నలభై ఏడు పాయని కర్మంబులే కడు బలవంతములనినపునకు జీవునకును కర్తృత్వములేదు ఆదుమ సకల వ్యాపకమని తలపోసిన పిమ్మట జాతియులాభిమానము చర్చింపనిరాదు భూత వికారములనియు పురుషోత్తముడనినప్పుడు పాతకముల పుణ్యంబుల పని తనకే లేదూ పదిలంబుగ సర్వాత్మక భావము తలచిన పిమ్మట ముదమునెవ్వరి చూచిన మొక్కక పోరాదు కదిసిన ఇప్పటి సుఖములే కడు దుఃఖములని తెలిసిన చదరక సంసారమునకు చేసాపనే రాదు పరిపూర్ణుడు తిరువెంకటపతి అనగా వినినప్పుడు ఎరవుల హీనాధికములు ఎగ్గులు మరి పరమాత్ముండగునీతని భ భక్తులందలచిన ఎప్పుడు స్థిరముగణితని కంటెను దేవుడు మరి లేడు